కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజే సినందునా ఇదిగో నస్తుతుల్ సింహాసనం నీలో నివసింపజే సినందునా ృపామయడా ఏ అపాయమునాడారం సమీ పింఛనియకా ఏ అపాయమునా గుడారం సమీ పింఛనియకా నామాగములన్నిటిలో నీవేనాశ్రయమై నందునా నార్గములన్నిటిలో నీవేనాశ్రయమైనందునా రూపామయుడా నీలో రూపామయుడా నీలో నివసింపజే సినందు ఇదిగో మస్తుతుల సింహాసనం నీలోని వసింపజే సినందు ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెళ్ళుగులోని నన్ను పిల్లచి తేజోమయా చీకటి నుండి వెళ్ళుగులోని నన్ను పిల్ల చిన్న తేజోమయ రాజవంశములో యాజకాత్వము చేసేదను రాజవంశములో యాజకాత్వము చేసేదను కృపామయుడా నీలో కృపామయూడా నీలో నివసింపజే సినందు ఇది గో నస్తుతుల సింహాసనం నీలో నివసింపజే సినందునా ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయూడా నీలో నిలచీయాత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిల్లచీయాత్మ ఫలముళ్ళు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షముకు మారించు నా పైన నిండుగా త్మవశముకు మారించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజే సినందునా ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజే సినందు ఇదిగో నస్తుతుల సింహాసనం కృపామయుడా ఈగ్యతలేని నాకు జీవ కిరీటమి చోటకు ఈ యోగ్యతలేని నాకు జీవకిరీటమి చోటకు నీ కృపనను బీడకా శ్శ్వత కృపాగా మారేను నీ కృప నను వేనకా శ్వాశ్వత కృపాగా మారేను కృపామయడా నీలో కృపామయుడా నీలో నిమసీపజే శ్రీనందునా దిగో మస్తుతుల సింహాసనం నీలోనివ సింపజేనందుదిగో నసుతుల సింహాసనం కృపామయుడా అలలియ ప్రేసరాడు సిస్టర్ ప్రేజరాడు సిస్టర్ ప్రేసరాడు థ్యాంక్ యూ సిస్టర్ దీపా సిస్టర్ వాక్యం నడిపించండి సిస్టర్ ఎవరైనా చదువుతారంటే చదవండి శామ్స్ ప్రాబర్ట్ సెకండ్ చాప్టర్ లో ఆరు ఏడు వచ్చినము సామెతలా సిస్టర్ ఆకా సామెతలు రెండు ఆరు స్టార్ట్ చేద్దాము పరిశుద్ధుల దేవాయశు ప్రభా నీకు వంద నాలుతండి జీవం గల దేవా నీకు వందనాలుతుంది దేవాయశు ప్రభా మరి వాక్యం చతో ప్రభ మీరు మాతో మాట్లాడండి దేవాయత్స ప్రభా ఈ చివరి సో కాబట్టి ప్రభ మేము ఎట్లా జీవించాలో మాకు నేర్పించుకొని ప్రార్థిష్టం వేసేయ్యా దేవాయత్స ప్రభ మేము ఎక్కడ తప్పిపోకుండా ప్రభా ప్రతిది కూడా ప్రభా మరి నీ జీతాన్ని మేము అనుసరించి సహాయపడండి ప్రభా మా ఆత్మీయమైన నేత్రాలను విప్పండి ప్రభా ప్రతి వాక్యం ప్రభా నీ జీ నీ జీవమే కాబట్టి ప్రభా ఈ జీవమైన వాక్కు మేము విన్నప్పుడు ప్రభా మా వృధని మారమంచి ప్రభా మేము ఆ విధంగా తయారవటకు సహాయపడమని ప్రార్థిష్టం వేసేయ్యా మా ఆత్మీయమైన నేత్రాలను విప్పండి తండ్రి దేవాయత్ ప్రభా మరి నా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచి నీ యొక్క జీవమైన మాటలు ప్రభా నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచ ప్రభా నాకు నా సొంత జ్ఞానం గద్దించి కొట్టివచ్చే ప్రభా మరి నీ యొక్క జ్ఞానం నడిపింపు దైత్యం ప్రభా మరి నీకు చోటించి మేము నడుచుకుంటాం ప్రభా మరి నొక్క పరిశుద్ధాత్మచ్యత మాలో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్న దేవాయచ ప్రభావ మరి నీ యొక్క ఆత్మచేత నడిపింపు అందరికీ అనుగ్రహించమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండి ఆన్లైన్ ఆయ్ ఏహోవాయే వింబడుతుందావాయే నోటి నుండి వచ్చును అంటే దేవు అంటే దేవుడు సృష్టికర్త కదా ఆయన సృష్టితో మనల్ని అందరినీ క్రియేట్ ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి రకరకాలుగా కదా సృష్టిలో చాలా ఉన్నాయి కానీ ఆయన ఎంతో ఆలోచన కలిగిన దేవుడు చూడండి ఆయన అంత ఆలోచన కలిగింది కాబట్టి జ్ఞానం ఆయన దగ్గరే ఉంది అంత జ్ఞానవంతుడు కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసేవాళ్ళు లేరు పర్ఫెక్ట్ గా క్రియేషన్ చేయడానికి ఏజ్ ప్రభు మాత్రమే ఉన్నాడు హీ ఈజ్ అ క్రియేటర్ ఆయన యొక్క సృష్టి అని మనం అంటా ఉంటాం కదా ఆయన ఒక సృష్టికర్త అని మనం చెప్పే చెబుతున్నాము నోటి నుంచి అంటున్నాము దేవుని స్తుస్తున్నాము ఆరాధిస్తున్నాము ఆయన జీవం వల్ల దేవడం అని మనం అంటున్నాము జ్ఞానం పంచడం కదా ఆయన దగ్గరే జ్ఞానం ఉంది కానీ ఏవో వాయే కాబట్టి ఆయన దగ్గరనే జ్ఞానం కలిగి ఉంది ఆయన దగ్గరికి వెళ్తేనే మన జ్ఞానం అనేది వస్తుంది కాబట్టి ఆయనలో అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఎంత ఆలోచన చేసి ఒక పర్సన్ క్రియేట్ చేశానంటే కదా ఒక వ్యక్తిని ఆ భూమి నుంచి తీయడము ఆవిరితో ఒక పర్సన్ని ఒక బొమ్మలాగా తయారు చేసి మళ్ళా ఆయన జీవ ఆయుధం ఆయన ఊపాగా మళ్ళీ వాళ్ళకి జీవాత్మ రావడం అంటే ఎంత క్రియేటివిటీ దేవుడు ఎంత జ్ఞానం కలిగితే ఒక పర్సన్ని క్రియేట్ చేయవచ్చు దేవుడు కాబట్టి ఆయనంత సృష్టికర్త కాబట్టి జ్ఞానం ఆయన దగ్గరే ఉంది సో ప్రతిదీ ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు జ్ఞానం కొదవ కదా జ్ఞానం లేదు మనకి జ్ఞానం లేదు కాబట్టి అన్నిట్లో పడిపోతాం అనుకుంటాం కదా దేవుడు ఏం చేసిన అంటే చూడండి ఆయన సృష్టికర్త ఆ లోకం మీదకి ఆయన వచ్చినాడు ఆయన సిల్వ మరణం కోసము భరించినాడు కదా ప్రతిది అంటే మన ప్రతి పాపము శాపము ఆయన భరించినాడు అంటే కాదు అని ఈ లోకానికి వచ్చినాడు శిల్వ మరణం భరించి ఉన్నాడు కాబట్టి అక్కడ ఒకటి మనం చూసుకున్నాము దేవుణ్ణి శిల్వ మరణకి అప్పచెప్పేబోయే ముందు దేవునికి కూడా తెలుసు ఏసాకి కూడా తెలుసు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన మీద కొట్టినా ఆయన మీద ఉంచిన ఆయన మీద తృణీకరింప చేసినాయి ప్రతిదీ ఆయన చేశారు దేవుడు ఏం చేశాడు మౌనం పాటించినాడు దేవుడు తలంటిగా ఉన్నాడు ఒక్క సౌండ్ అనేది కూడా ఆయన నోటి నుంచి రాలేదు ఎందుకంటే ఆయన జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి ఏది కూడా కదా ఇప్పుడు మనల్ని కొట్టినా తిట్టినా ఏదైనా చేసినా పటాఫట్ పటాఫట్ అనేస్తాడు మన నోటి నుంచి కానీ జ్ఞానం కలిగిన వారంట అన్నిట్లా సైలెంట్గా ఉంటారంట అదే దేవుడు మౌనం ఎట్లా చూపించాడు ఎట్లా భరించిన ఎట్లా సహించిన ఆయన శిల్వ మరణంపై అయినా జ్ఞానం ఉన్నవారు మంది చెప్తే వింటారు విని ఇది ఇదా అని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటారు అనమాట దేవుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చూపిస్తుంటే ఏవో వాయే జ్ఞానం తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును ఎవరి దగ్గర లేదు దేవు నోటి నుంచే ఇవన్నీ వస్తాయి అని సామెతలో రాసినాడు కదా ఈ సల్మోన్ కింగ్ సో ఆయన ఇవన్నీ గ్రహించి ఇవన్నీ రాస్తున్నాడు అంటే ఆయనకి దేవుడు బయలుపరిచినాడు ఆయన ఎంత ఆత్మీయంగా వెళ్తున్నాడో అంత ఆత్మీయంగా పోతుంటే దేవుడు ఆయనకు బయలుపరుస్తా ఉన్నాడు జ్ఞానం ఇలాంటిదో కదా ప్రతిదీ చూసుకుంటే ఆ జ్ఞానమే కాని ఇప్పుడు మనము ప్రసంది గ్రంథంలో చూసుకుంటే కూడా అందులో అంత వ్యర్థమే జ్ఞాన విషయంలో కానీ ఏది చూసినా కానీ అక్కడ కూడా కొంచెం వ్యర్థం అని రాసి ఉంటుంది కానీ దానికంటే ముందు మనం ఏం చేశారంటే ఇక్కడ దేవుని యొక్క నోటి నుంచి వచ్చింది దేవుని యొక్క నోటి నుండి వచ్చేను అని అంటుంది అంటే ఏవో వాయి తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతుడు వర్ధ వర్ధుల చేసేను యుక్త మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన ఆ కేడము నుండును చూడండి ఆయనే యార్ధవంతుడు దేవుడు మరి ఆ యథార్థత మనకి రావాలంటే ఇవన్నీ ఆయన క్రీస్తులో ఉన్న గుణగణలు కదా యేసు ప్రభులో ఉన్న గుణగణలు ఎందుకంటే ఈ గుణగణలన్నీ యేసు ప్రభువే జ్ఞానము ఆయన నుంచే ఉంది మళ్ళీ ఇక్కడ ఏమంటుంది తెలివి ఆయన దగ్గరే ఉంది వివేచన ఆయన దగ్గరే ఉంది మరి ఆయన నోటి నుంచి వచ్చినాయి ఆయనలో ఉన్న యదార్థత దేవుడు ఎంత యథార్థతగా ఇతరుల ప్రేమ చూపించడు యథార్థతగా ఎంత మంచిగా జీవించిన దేవుడు ఈ లోకం మీదకి యాజ్ ఎ కామన్ పర్సన్గా వచ్చినాక కూడా కదా ఆయన్ని చూపించిన ప్రేమ ఆయన చూపించిన జ్ఞానము ఆయన చూపించిన విభించిన తెలివి ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఐజే లెవెంత్ చాప్టర్ సెకండ్ వచనంలో ఉంటాయి కదా ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి అంటే దేవుని ఎందు భయభక్తి కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి అనమాట దేవులు ఆయన గుణగణలు ఇవన్నీ అందుకే ఆయన నోటి నుంచి వచ్చినాయి గుణగణములు ఆయనే కాబట్టి ఆయన నోటి నుంచి మాటలు వచ్చినాయి కదా ఎవరు గుణగణలు ఎట్టున్నాయో మనం తెలుసుకోబోవాలి అనుకుంటే దేవుని మనం అడగాల కదా దేవ మాకు జ్ఞానం అనుగ్రహించు అని అడుగుతామా కానీ అవన్నీ అడిగే ముందు మనం దేవుని ఏమని అడగాలంటే నీ అందు భయభక్తి కలిగే మాకు అనుగ్రహించండి అని అడగాల దేవునికి ఎందుకంటే ఏషియా గ్రంథం లెవెంత్ చాప్టర్ లో కూడా ఉంటే మనకి వాక్యాల ప్రకారంగా చూసుకుంటే కదా ఆయన ఏమన్నాడంటే ఏవోవ ఆజ్ఞ ఏవోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమాగు ఆత్మ ఆలోచనలు బలము ఆధారమగు ఆత్మ తెలివి ఏవోవ భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటే ఇవన్నీ ఎవరి మీద ఉంటాయంట భయభక్తి కలిగిన వారి మీదను ఇవన్నీ నిలుచును నిలుచును అని అంటున్నాను దేవుడు ఎగ్జాంపుల్ గా చూపించినాడు లోకంలో వచ్చినాక దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన జీవిత కాలము ఎంతవరకు ఉంది థర్టీ ఇయర్స్ వరకు దేవుడు ఈ భూమి పైన జీవించినడు ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు సో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు దేవుడు రన్ అయినాడు ఈ వరల్డ్ లో సో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎట్లా నడుచుకున్నాడు యేసుప్రభు అని వాక్యం చెప్పేటప్పుడు కూడా దేవుడు ఆయన సువాత ప్రకటన చేసేటప్పుడు కూడా ధ్యానం కలిగే సువాత ప్రకటన చేసిడు మళ్ళా ఆలోచన తోటి చెప్పినాడు ఎందుకంటే ఏ ఆత్మకి ఏ హారం కావాలో ఆయనకి తెలుసు దేవునికి ఎందుకంటే ఆల్మోస్ట్ తన తండ్రి ఈ లోకానికి పంపిస్తున్నాడని ఫ్యూచర్ ఎవ్రీథింగ్ దేవునికి ముందే తెలుసు కదా ప్రెసెంట్ టెన్స్ ఫాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఇప్పుడు జ జరగబోయేది జరిగిపోయింది కూడా ఆయనకి దేవునికి ముందే తెలుసు జరిగిపోయిందంతా కూడా దేవుడు ఏం చేసింది యోగు ద్వారా రాపి ఈ మోషన్ రాసింది కదా గ్రంథము అట్లా ప్రతిది ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు ఫ్యూచర్ ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి ఈ లోకం మీద ఆయన సహించాలా ఆయన ఈ ధర్మశాస్త్రం ప్రకారం అన్ని నెరవేర్చబడాల అని ఇవన్నీ తెలుసుకొని ఆయన ఈ లోకంకి ఆయన చూపించాడు ఆయన గుణగణాలు చూపించారు ఎట్లా చూపించంటే జ్ఞాన వివేకములు మళ్ళా ఆధారము ఆత్మ కదా ఆయనకి ఆధారం ఎట్లొచ్చింది తండ్రికి తన తండ్రికి ఆయన మొరపెట్టినడు కదా శివ పోయే ముందు కూడా ఆయన మాథ్యూ ఫోర్త్ చాప్టర్ లో మనకు ఫోర్త్ వర్స్ లో మనకు తెలుసు కదా అని అర ఉపవాసం ఉన్న పిమాట అరణ్యంలోకి కొనిపోబడినప్పుడు దుస్తుడు ఏహో దేవుని దేవునికి శోధన పెట్టినప్పుడు కూడా అక్కడ దేవుడు మౌనంగానే ఉంటాడు ఏ టైం లో దాన్ని గద్దించాలో ఆ టైంలో గర్దిించింది దేవుడు ఆ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ తోటలకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ త్రీ పర్సన్స్ ని తీసుకెళ్లి అక్కడ కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు మోకాల జీవితంలో ఉండి ప్రార్థన చేశాను ఆయన ప్రార్థన చేసినప్పుడు తనకు శక్తి ఎట్లా తన తండ్రి అనుగ్రహించను అని మనం చదువుతాము కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకరీతి కలిగిన దేవుడు ఒక దేవుడు అని మనం నమ్ముతాము కానీ బయట చూసుకుంటే మనం డిఫరెంట్ గా ఆలోచన చేస్తాం కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడంటే ఎవోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆయనకి ఆధారం కావాలా ఆయన కూడా యాజ్ ఏ కామన్ పర్సన్ గా ఈ వరల్డ్ లో ఉన్నాడు యేజుప్రభు అంటే ఆయన కూడా ఆధారం కావాలా కదా మర అందుకే ఆయన ఏం చేసిన అంటే మొర పెట్టిన మోకాల జీవితం మీద లేచు ప్రభు కదా పెందలక లేచి మార్నింగ్ అవర్స్ లా ఆయన లేచి ఆ జెర్సులేం వైపు తిరిగి ఆయన ఎక్కడ పోయి ప్రార్థన చేసిండే దేవుడు మరి ఆయన ఎందుకంత ప్రార్థన చేశాడు ఈ లోక పాపం ఆయన మీద పడ్డది ఒకటేసారి ఆయన భరించ భరించడానికి శక్తి కావాలా సహించడానికి అన్నిటికీ ఆయన శక్తి కావాలా కాబట్టి తన తండ్రికి ఆయన మొర పెట్టినాడు అదంతా ఏలియా వీళ్ళు వచ్చి మోషేలియా అంటే చూడండి అంత గొప్ప దేవుడే ఈ లోకం మీదకి వచ్చి తనంతలా తను ఆ ఈ లోకంలా మోకల్ల జీవితం ఉండి చేయడము కదా ఆయన ప్రార్థన చేసింది కాబట్టి ఈ తరల వరకు ఆయన సువాత అంటే ఎంత జ్ఞానం కలిగిన దేవుడు కదా మన కోసం మరి ఆయన అంత జ్ఞానం కలిగిన దేవుడు ఆయన ఉన్నంత జ్ఞానము ఆయనకు ఉన్నంత వివేచన ఆయనకు ఉన్నంత అన్ని ఎవ్రీథింగ్ ఎప్పుడైనా ఫ్యూచరు మన కోసం ఆలోచన చేసిన దేవుడు కాబట్టి ఆయన మన కొరకు మోకాల ప్రార్థన చేసింది ఇవన్నీ గుణగలను ఆయనవే కదా జ్ఞాన వివేకము ఆయన దగ్గరే ఉంది ఆలోచనలు ఆయన దగ్గరే ఉన్నాయి బలము ఆయన దగ్గరే ఉంది ఆదరణ ఆయన దగ్గరే ఉంది తెలివి ఆయన దగ్గరే ఉంది ఎవ్రీథింగ్ ఆయన దగ్గరే ఉంది కానీ ఆయన ఏమంటాడు మీరు నన్ను వెంబడించండి మీరు నా శిల్వాన్ని మోయండి నా కాడి అంటే ఆయన అంటాడు కదా మీకు ఉన్న సమస్యలో ఆయన దగ్గరికి రమ్మంటాడు విశ్రాంతి ఇస్తానంటాడు కాడి మోయమంటాడు దేవుడు కదా మీ కాడి తీసుకురాని నేను అంటాడు దేవుడు సో ఆయన దగ్గరికి మనం వెళ్తేనే మనకి విశ్రాంతి కలుగుతుంది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని వైపు మనం నడిచినప్పుడు మనకి దేవుడు జ్ఞానం ఇస్తాడు మంచిగా ఎవరితో ఎట్లా జీవించాలి ఎవరితో ఎట్లా నడుచుకోవాలా అట్లా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు ఆత్మ వివేచించే జ్ఞానం ఇస్తాడు దేవుడు ఆలోచన ఇస్తాడు బలం ఇస్తాడని మనకి తెలివినిస్తాడు ఇవన్నీ మనకి ఇచ్చే దేవుడు కాబట్టి దానికంటే ముందు నువ్వు ఎట్లా ఉండాలంటే భయభక్తి కలిగిన జీవితం ఉంటేనే ఇవన్నీ గుణగణ నీలో ఇవన్నీ గుణగణలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు మళ్ళీ ఆయన యదార్థవంతుడు ఆయన దగ్గర యద్దార్థత ఉంది ఇప్పుడు మనం ఉన్నాము ఈ టైంలో మనం ఎక్కడైనా యథార్థతగా జీవించగలుగుతున్నామా ఈ లోకంలో లాస్ట్ డేసెస్ కాబట్టి అంత స్వార్థంగా తయారైపోతున్నారు నాది నాది కదా ఎవ్రీథింగ్ ఆ ఒకరికి ఇద్దామన్నా ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే స్వార్థం అనేది వాళ్ళలో ఎక్కువైపోతుంది జ్ఞానం అంతా తగ్గిపోతుంది ఆ భయభక్తి జీవితం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు ఎట్లా తయారైపోతున్నారు స్వార్థంగా తయారైపోతున్నారు వాళ్ళు యథార్థత జీవితం మనకు ఉండాలి యథార్థత మార్గం మనం నడుచుకోవాలా మనం జీవించాలా అంటే అది ఉత్తగనే రాదు కదా ఆయన వాక్యాలు ఉత్తనే కావు కదా ఆయన శిల్వ మరణము ఉత్తన భరించడు యేసు ప్రభు శిల్వ మరణం ఆయన భరించుకుడు శిల్వ మరణము ఆయన రక్తం ఉత్తరాన్ని కార్చలేదు కదా ఆయన ఆయన రక్తం మనను ఇచ్చుకున్న దేవుడు ఎంత విలువ ఇచ్చిన దేవుడు మనకి అంత విలువని ఇచ్చినాడు ఆయనే మరి ఆయన ఇచ్చిన విలువని మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన మన పొందిండు శక్తిని ఇచ్చిండు ఎవ్రీథింగ్ ఇచ్చిండు మరి ఆయనలో యథార్థత ఉంది యేసు మరి మన దగ్గర ఎందుకు లేదు యథార్థత గుణగణలు మన దగ్గర ఎందుకు లేవు ఇలాంటి ఎందుకంటే ఇంకా మనం శరీరకరంగా జీవిస్తున్నాం కాబట్టి ఆత్మలో నడుచుకోవాలా ఆత్మలో మనం వెళ్తేనే ఇవన్నీ మనం సహించగలుగుతాము లేకపోతే సహించలేము అందుకే యుద్ధార్థ గుణం అనేది చాలా ఉండదు యుద్ధార్థ నడుచుకోవాలి ప్రేమగా నడుచుకోవాలా ప్రేమగా జీవించాలంటే ఇవన్నీ మనలో రావాలి అంటే మనం ఫస్ట్ దేవుని అందుకు భయభక్తి కలిగే జీవితం ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి లేకపోతే దేవుడు భయం మనకు ఉంటేనే ఇవన్నీ వస్తాయి లేకపోతే ఎగరొస్తాయి బాబు ఆయన ప్రేమ గుణం మనకు రావాలి ఈ తొమ్మిది ఆత్మ ఫళలు మనలో ఉండాలి అంటే ఆయనని వెంబడిస్తేనే ఇవన్నీ గుణగానే మనలో ఉంటాయి ఆయన వెంబడించినంత సేపు మనకు ఉంటాయి వెంబడించకపోయి ఉంటే మన దగ్గర ఏముండదు స్వాదము ద్వేషము ఇలాంటివి తయారవుతుంటాయి అంటే ఈ శరీరాన్ని మనం త్రోణీకరించుకున్నంత వరకు ఇట్లనే ఉంటది మన జీవితం ఎట్లా అంటే గా వీళ్ళకి చేయాల వాళ్ళకి ఉంటది అదే ఆత్మగా మార్చబడి ఉంటే నువ్వు ఆత్మగా ఆలోచన చేసి ఉంటే ఆత్మగా నువ్వు వివేచన కలిగి ఉంటే ఆత్మలు నువ్వు బలము కలిగి ఉంటే ఆత్మలు నువ్వు తెలివి కలిగి ఉంటే ఇవన్నీ నువ్వు చేయగలిగి ఉంటే నీలో భయం భక్తి ఉంటుంది అప్పుడు నీలో ప్రేమ ఉంటుంది అప్పుడు నీలో ప్రతిదీ దేవుని యొక్క గుణగణలు అనేది బయటపడుతుంటాయి అనమాట కదా ఆయన ఇచ్చిన గుణగణలు అప్పుడు నీకు అర్థమవుతుంటది అదే వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందా సాయం చేయాలన్న గుణగణం నీకు అప్పుడు తెలుస్తుంది అంతవరకు నీకు తెలియదు ఇప్పటికీ మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నామంటే ఆ దేవుని యొక్క మంచితనమే కదా ఆయన యేసు ప్రభు ఏం చేసిండు ఆయన శిల్వ మరణం పోయేటప్పుడు ఆయన మంచితనము ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు యేసుప్రభు అంటే ఆయన మంచితనం ఈ లోకంలో వదిలేసిపోయినప్పుడు ఆయన జ్ఞానం వదిలేసిండు ఆయన తెలివిని వదిలేసిండు ఆయన వివేచన వదిలేసిండు మళ్ళీ ఆయన ఆదరణ కదా తన పరిశుద్ధాత్మ కూడా ఈ లోకంలో వదిలేసిపోయిన యేసుప్రభు ఈ లోకంలో ఆయన పరిశుద్ధాత్మ కూడా వదిలేసిపోయినడు ఎంతమంది ఆశక్తి ఉంటే పరిశుధాత్మక పొందుకోండి ఎంతమందికి ఆయన మంచితనం కావాలో అది పొందుకోండి అని ఆయన ఎప్పుడు ఈ లోకంలో వదిలేసిపోయినా ఆయన మంచితనం అనే ఎవ్రీథింగ్ శివ మరణం ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అని ఇక్కడ వదిలేసుకొని పోయినాడు కానీ అందులో పట్టుకునే వాళ్ళు ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్సే ఆ టైంలో అయితే వాళ్ళే గ్రహించినారు దేవ్ నీవే జీవమైన దేవుడు అయి నీవే జీవ మాటలు మాట్లాడిన దేవుడు నీవై ఉన్నాక మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువాన్ అంటాడు సుష్యులందరూ అయితే కదా అంటే వాళ్ళు ఆ మాటలు చెప్తున్నారంటే వాళ్ళు గ్రహించినరు నీవే జీవమైన దేవుడమని వాళ్ళు ఆ టైంలో గ్రహించినారు అంటే వాళ్ళకి ఆ గ్రహింపు శక్తి ఎట్లా వచ్చింది అంటే వాళ్ళు చివరి మూమెంట్స్ లో దేవుడు వెళ్ళిపోయే మూమెంట్ లో వాళ్ళ ఆత్మలకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అది కూడా లైట్ గా ఆదర్ంతతో దేవుడు సెల్వం ఆయన అంటారు కదా నేను పోతేనే మీకు మంచిది అప్పుడు మీకు ఆదరణ వస్తుంది అని అంటారు దేవుడు కాబట్టి ఏజ్ ప్రభు శిల్మ మరణం పోయిన తర్వాతకే ఆయన పరిశుద్ధాత్మ ఎవ్రీథింగ్ ఈ లోకంలో వదిలేసినాడు ఆయనే ఈ లోకంలో వదిలేసింది ఈ లోకంలో వదిలేసినాక ఎంతమంది అయితే ఆయన వర్డ్స్ ని ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకున్నారు వాళ్ళకి దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు కాబట్టి ఆయన తువాత అనేకులకు వాళ్ళు ప్రకటింప ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ కదా దేవుని యొక్క ప్రేమ వాళ్ళు పట్టుకున్నారు ఆయన పరిశుద్ధత్వం వాళ్ళకి కనుక్కున్నారు కనుక్కున్నారు కాబట్టి చూడండి ఆ దేవుడు లోకంలో మంచితనాన్ని వదిలేసిందంటే చాలా మంది ఏడు వదిలినారు అట్ల ఆయన అనుకోవచ్చు చూసుకుంటే ఆయన లోకానికి వచ్చిండు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు దేవుడు మంచితనంగా నడుచుకున్నాడు ఆయన ఎక్కడ కూడా తప్పిపోలేదు ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఈజ్ అ పర్ఫెక్ట్ ఈయనలో ఉన్నంత శక్తి ఎవరికి లేదు కదా మెరైకల్ చేసిన ఎవ్రీథింగ్ హిజ్డాన్ అన్ని ఆయన చేసినాడు కానీ ఆయన ఎక్కడ కూడా దేవుడు అని ఆయన చెప్పుకున్నాడు కానీ ఆయనలో ఇట్లా గర్వం ఉన్నట్లు ఎక్కడో చూపేలా దేవుడు కానీ లోకంలో చాలా మంది డిఫరెంట్ గా ఆలోచన చేశారు తండ్రి యేసు ప్రభు కదా అందుకే ఆయన అంటున్నాడు మీరు జ్ఞానం తెలుసుకోమంటున్నాడు కదా ఆయన నోటి నుంచి వస్తున్నాయి అని అంటే ఉత్తరమే రావట్లేదా దాన్ని అంటున్నాడు ఏవోవాయ తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును కాబట్టి ఆయన నోటి నుంచి ఇవన్నీ వస్తున్నాయి ఆయన జ్ఞానం బోధించినాడు యేసుప్రభు ఆయన శివమరణం పోయే ముందు ఆయన సువాత ప్రకటన చేసే ముందు ఆయన చేసే అద్భుతాలు చేసే ముందు ఎవ్రీథింగ్ లో ఆయన ఏం చేసిందంటే ఆయన జ్ఞానాన్ని బోధించినాడు దేవుడు కదా ఏ ఆత్మకి ఆహారం ఇవ్వాలి అట్లా ఇచ్చిండు తండ్రి ఆయన చెప్తున్నాం కదా ఏవోవాయ జ్ఞానం ఇచ్చును మరి ఆయన తెలివి వివేచన ఆయన నూటి నుంచి వచ్చిన అంటే ఆయన నూటి నుంచి ప్రతి వర్డ్స్ ఆయన సువాత ప్రకటన చేస్తే త్రీ డేస్ అయినా వాళ్ళు ఇవ్వలేరు కదా మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్లు ఉంటారు కొండ మీద ఆయన సువాత ప్రకటన చేసినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు కదా ఆయన ఆయన మాటలకు ఆయన చెప్పే వర్డ్స్ కి విన్నారంటే ఆయన అట్రాక్ట్ చేసుకున్నాడు ఆయన మాట ద్వారా ఆయన నోటి ద్వారా కదా అంత ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయన అంతకనం చూపించుకున్నాడు మరి ఆయన ఈ యుక్తకాలం ఉన్నంత వరకు ఆయన నడుచుకున్నంతసేపు వరకు ఎవ్రీథింగ్ లోన్ ఆయనే ఉండి ఆయనతో పాటు సుచులకు కూడా ఆయన నేర్పించి ఎవ్రీథింగ్ అప్పచేపసి వెళ్ళిపోన్నాడు కదా అందుకే ఆయన లోకంలో మంచితనం వదిలేచుకున్నారు కాబట్టి ఆ మంచితనం పట్టుకున్న అనే నీతిని సత్యని ప్రకటన చేసిన వారై ఉన్నారు యోబు 22 22 ట్వంటీ టూ చూడండి అక్క యోబు 22 22 ఇరవై ఇరవై రెండు చూడండి అలాగున నీవు మేలు కలుగును ఆయన నోట ఉపదేశములను అవలింపబడి వింపచు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్గ మార్గంలో దూరముగా తొలగించిన ఎడల నీ అభివృద్ధి పొందదవు చూడండి ఆయన చెప్తున్నాడు ఏమన్నా అంటే ఆయన నోటి మాటలంటే ఉపదేశంలో ఆవర్ణించు సో ఆయన చెప్పిన నోటి మాటల నుంచి ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అవన్నీ మనము స్వీకరించుకుంటేనంట అతని నోటి నుంచి వచ్చిన ఉపదేశంలో స్వీకరించిన మరియు అతని మాటలు మీ హృదయంలో ఉంచుకున్నది ఆయన ఇచ్చిన ప్రతి మాటలు మన హృదయంలో ఉంచుకుంటే ఎవ్రీథింగ్ ఎట్టుకున్నంటే తెలియకుండా వచ్చే ప్రతి దురాత్మలు పారిపోతాయి కదా మన హృదయం అంట ఎంతో ఘోరమైనది కదా ఈ హృదయంలో ప్రతి పాపము లెక్కింపబడి ఉన్నాయని ఇర్మియా గ్రంథంలో ఉంటది సో ఈ హృదయంలో ఉన్న ప్రతి పాపము లెక్కింపబడి ఉన్నాయనంటే ఈ హృదయానికి ఉన్న చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు చెడ్డ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ బ్యాట్స్ విల్ రిమూవ్ అవుట్ సైడ్ కదా ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇప్పుడు దేవుని యొక్క మాటలంట అతని నోటి నుండి వచ్చిన ఉపదేశములను స్వీకరించిన మరియు అతని మాటలు నీ హృదయంలో ఉంచుడి ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలు మన హృదయంలో ఉంచుకుంటామో మనలో ఏదైతే చీకటి ఉందో అది పారిపోతుంది ఏదైతే చీకటి ఉందో అది మన నుంచి వెళ్ళిపోతుంది కదా ఎందుకంటే ఆయన అదే చెప్తున్నారు ఆయన మాటలంట ఆయన చెప్పిన ప్రతి వర్డ్స్ అందుకే ఆ టైంలో ఈశప్రభు స్వాత ప్రకటన చేసే సమయంలో ఆయన జ్ఞానం బోధించినప్పుడు ఆయన సువార్త ఆయన కోసం ఆయన చెప్పుకున్నప్పుడు గ్రహించిన కొంతమంది ఎంతమంది అయితే ఆయన మాటలను వాళ్ళ హృదయంలో స్వీకరించుకున్నారు వాళ్ళు మాత్రమే అపోస్తుల్లాగా తయారినారు కదా వాళ్ళ ఇంటికి వాళ్ళు పునాదుల్లాగా తయారినారు మనం కూడా మన ఇంట్ల పునాదుల్లాగా తయారు కావాలంటే ఒక్కొక్క ఇంటికి పునాదిలాగా ఉండాలి మనం ఆ పునాది ఏంటంటే క్రీస్త పునాది క్రీస్త పునాది మీద ఉండాలంటే ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ ఆయన పర్ఫెక్ట్ కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాటలు అంటాం మన హృదయాలు పలకలపైన రాసుకోవాలా అప్పుడే కదా నీ హృదయం ప్రతి పాపం అనేది కడగవేయబడుతుంది అధిక స్నానం చేసుకోగలుగుతాం అప్పుడు మనము అంతవరకు మనం అట్లనే ఉంటాం ఎప్పుడైతే మాటలు ఆయన చెప్పిన వర్సెస్ మనం జ్ఞాపకం చేసుకుంటుంటామో మనంకున్న ప్రతిదీ పాపము ఏదైతే ఉంటదో దాచబడుతుందో మనకు తెలియకుండా మన హృదయంలో అవన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వాక్యము జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా అప్పుడు మన హృదయం ఎట్లయిపోతుంది అంటే నీట్ గా ప్యూర్ తయారవుతుంటది కదా ఆయన పరిశుద్ధతగా మనం జీవించాలా పరిశుద్ధ దేవుని మనం ధరించుకునేవారేమో కదా ఆయన పరిశుద్ధత్వం మనకి ఇచ్చిందంటూ ఉత్తగన ఇవ్వలే ఆయన ఇచ్చిన ఆత్మ ఎంత పవర్ఫుల్ అయిన ఆత్మ అని మనకి ఇచ్చిండ్రు అంత పవర్ఫుల్ అయిన ఆత్మ ఇచ్చింది ఉత్తగానే కాదు కదా ఆయన ఇచ్చిన ఆత్మ ఎలాంటిదో చూడండి యోబు థర్టీ టూ ఎయిట్ చూడండి ఆయన ఇచ్చిన ఆత్మ ఎలాంటి చూడండి ఆయనను నరులలో ఆత్మ ఒకటై ఉన్నది సర్వశక్తుడు దేవుని యూపిది వారికి వివేచన కలగజేయును చూడండి అయితే ఆ వ్యక్తిలో ఒక ఆత్మ ఉన్నది సర్వశక్తుని అందు శ్వాసాధనకి అవగాహనంగా ఉన్నది సో ఎవ్రీథింగ్ ఎట్లుందంటే ఆయన ఊపిరి అంటే మనకి ఎట్లుంది వివేచన కలిగే కలగజేయును అని అంటుంది అంటే ఆ ఆయనలో నరుని నరుణలో ఆత్మ ఒకట్యున్నది నరుణలో ఆత్మ ఒకటై ఉన్నది సర్వశక్తుని దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును సో దేవుని యొక్క ఊపిరి మనకి ఏమి ఇస్తుందంటే వివేచన ఇస్తుంది వివేచన ఎప్పుడు వస్తుందంటే మనకి ఆయన ఆత్మలో మనం జీవించినప్పుడు ఆయన ఆత్మ మనం ధరించుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా అంటే మనము అంత కంప్లీట్ పర్ఫెక్ట్ గా కాలేం ఎందుకంటే పావులు కూడా పర్ఫెక్షన్ అనేది మనలో లేదు అంత సేవ చేసిన పౌలే అంటాడు ఆ సో మన కళ్యాణానికి వచ్చేసరికి మనము పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాల్సింది మన బాధ్యత మన ఆ చూసుకోవాలి మనం మనం చెక్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ కదా వాటిని మనం సరిదిద్దుకోవడానికి ఆ మంచి వేలో పోదాం అనుకునేసరికి ఏదో ఒక సమస్య వస్తుంది పడిపోతుంటాము మళ్ళా తిరుగుతాం లేస్తాము పోతుంటాము మంచిదే కానీ విజయం పొందడానికి మనం ఎంత యుద్ధంలో ముందుకు వెళ్తుంటాం అంత ముందుకు వెళ్తుటం వెనుక పడిపోకుండా అయితే వెనుక పడిపోకుండా మంచిగా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అని అనుకుంటే ఆయన ఊపిరి అంటే మనకి ఏమిస్తుంది వివేచన సో వివేచన కలిగి ఉండాలి మనము ప్రతి ఆత్మని వివేచించాల ఏ ఆత్మ ఎలాంటిదో కదా ఒక ఆత్మ వచ్చి దగ్గర వచ్చి మాట్లాడుతుంది అనంటే పలానా వ్యక్తులు వచ్చి దగ్గర మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ఆ ఆత్మ ఎలాంటిదో గ్రహించుకోవాలి పర్సన్ నా దగ్గరకు వచ్చినాడు వీళ్ళ ఆత్మ ఎలాంటిది వీళ్ళు ఏ సమస్యలే ఉన్నారు ప్రభా మాకు వివేచన ఇవ్వండి ప్రభా వాళ్ళది ఏందో ప్రాబ్లమ్స్ ఏందో మాకు తెలియచ్చేయ ప్రభా అని అడిగినప్పుడు ఆ క్షణం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఓపెన్ గా చెప్తారు మనకి ఎందుకంటే మనం ముత్తగానే వాళ్ళ ఏముందో విని వాళ్ళ చెప్పిన ప్రాబ్లమ్స్ విని వెళ్ళిపోతాం తో ప్రాధాన్య జీవితంలో ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం వాళ్ళ సిస్టర్ ఈ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం ఆమె సమస్య ఏముందో నువ్వు తీసే ప్రార్థన చేస్తాం మంచిదే కానీ ఆమె చెప్పిన పాయింట్స్ నువ్వు మర్చిపోతే కదా మనం మర్చిపోతుంటాం ప్రార్థనలను వాళ్ళు ఇంపార్టెన్స్ వర్డ్స్ చెప్తూ ఉంటారు అవి మనకు అర్థం కావు కాబట్టి అవి మనకు అర్థం కావడానికే వివేచన అనేది మనకి కావాలా ఈ వివేచన ఎక్కడికి నుంచి వస్తుందంటే దేవుని యొక్క దేవుని యొక్క ఊపిరియ మనకి వివేచన కలుగుతుంది కలిగజేస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనం నడిపింపబడాల దేవుని యొక్క పరిశుద్ధత్వం మనం పొందుకొని నడుచుకోవాలా అప్పుడే మనం అన్నిట్లా ఆ అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేస్తుంటాం అన్నిట్లా ఎత్తు నడుచుకోవాలా అని దేవుడు సరైన మార్గం మనకు చూపిస్తా ఉంటాడు సరి మార్గాన్ని ఎక్కడ తప్పుదారిలో పడిపోకుండా కరెక్ట్ వేలో ఉండేలాగా అని సహాయపడతా ఉంటాడనమాట కదా అప్పుడు దేవుడు మనకు ఏమి ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకు ఆ ఎక్కడ ఆత్మ వివేచించే జ్ఞానం ఒకటి మళ్ళా ఆలోచన ఇస్తాడు దేవుడు బలము ఇస్తాడు ఆధారం ఇస్తాడు తెలివిలిస్తాడు మళ్ళీ ఆయన ఎందు బలభక్తి కలిగి ఉంటేనే ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ గుణగణాలన్నీ ఏజ్ ప్రభుల్లో ఉన్నాయి అందుకే ఆయన అంటున్నాడు సర్వశక్తిని యొక్క దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయను సో సర్వశక్తిని యొక్క ఊపిరి మనకు వివేచన కలగజేయను అంటే ఎంత జీవం కదా మనకి ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు మరి ఆయన శిల్వ మనం పొందే మూమెంట్ లో ఇవన్నీ ఈ లోకంలో వదిలేస్తే పోయినాడు ఆ మంచితనాన్ని ఎవరైతే పట్టుకున్నారో అప్పుడే వాళ్ళు భయభక్తి కలిగే జీవితం వారికి ఉంది కాబట్టి ఈ బైబుల్లో ఇంతమంది నేను రాయబడి ఉన్నాయి వీళ్ళంతా దేవుని అందు కలిగిన వారు ఉన్నారు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా దేవుడు సిక్స్టీ బుక్స్ ఈ బైబుల్లో రాపించు వరల్డ్ అండ్ న్యూ టెస్ట్ మెన్స్ బుక్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క గుణగణాలు ఎట్లా ఈ బైబిల్ చదువుతాం మనకు అర్థమవుతుంది చూడండి ఏషియన్ లాగా ప్రవచించవచ్చు విశ్వాసం కలిగి నడుచుకోవచ్చు ప్రకటన రాసిన యోహాను లాగా దేవుని యొక్క దర్శనం చూడొచ్చు పౌలు లాగా సేవ చేయొచ్చు కదా ఇవన్నీ గుణగణాలు దేవుడు చూపిస్తున్నాడు యువబుడు ఎంత విశ్వాసం కలిగి దేవుళ్ళు నడుచుకున్నాడు అంటే యోగు దగ్గర కూడా దేవుని యొక్క జ్ఞానం ఉంది ఎట్లుంది ఆయన భయభక్తి కలిగి జీవితము దేవుడే ఇచ్చిడు దేవుడే తీసుకపోవును అని ఆ నోటి నుంచి ఆయన ఎట్లా ప్రనౌన్స్ ఆ వర్డ్ ఎందుకంటే దేవుడు అంటే భక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆ వర్డ్స్ వచ్చినాయి ఏషియా ఎట్లా ప్రవచించినాడు దేవ నేను అపవిత్రగా జీవించిన అపవిత్ర ప్రజల మధ్యలో ఉన్నా అంటే దేవుని యొక్క దూత రుచి నోటికి చురుకు పెట్టినదంటే ఆయన ఆ వర్డ్ ఎట్లా అన్నాడు భయభక్తి ఉంది కాబట్టి ఆ వర్డ్ అన్నాడు యోహను కూడా అంతే కదా దేవ ఈ దర్శనాలు చూడడానికి ఆయన దేవుడిని ఈ దర్శనాలని చూడడానికి ఉత్తగనే కాదు కదా ఆయన దేవుని యొక్క సేవ మరణంలో ఉన్నప్పుడు చివరి వరకు నిలబడ్డాడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత్వం పొందుకున్నాడు కాబట్టి ఆయనలో ఉన్న భయభక్తి అది అందుకే నేను పరుల యొక్క దర్శనాలు చూడగలిగినాడు మరి పౌలు కూడా అంతే దేవుని యొక్క దర్శనం చూసినాడు కాబట్టి ఆయన దేవుని యొక్క బిడ్డల్ని చంపేసే మూమెంట్లో దేవుని యొక్క దర్శనం ఒక్కసారి చూసినాడు తక్షణమైన మారుమంచు పొందినడు రక్షణ తీసుకున్నాడు బాప్తిజం తీసుకున్నాడు ఆయన సేవ చేయడం స్టార్ట్ చేసింది అది ఎంత మందికి ఆయన ప్రకటన చేసింది పౌలు వీళ్ళ దగ్గర మనం ఇవి నేర్చుకోవచ్చు ఈ వాక్యాలలో మనకు చాలా దేవుడు ఒక్కొక్కరు గుణగణాలు ఎట్లా ఉన్నాయో కూడా దేవుడు చూపించు జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఈ వర్డ్స్ ప్రసంగిలో రాసినంటే ఉత్తరనే కాదు ఒక్కొక్కరు ఈ సిక్స్టీ బుక్స్ లో ఉన్నాయంటే నార్మల్ వర్డ్స్ కాదు ఇది వాక్యాలు కాబట్టి ఇందులో జీవం ఉంది కాబట్టి ఈ వాక్యంలో ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంది సృష్టికర్త మూలం ఆయననే ఫస్ట్ అండ్ ది ఎండ్ కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ లో మనము చూసుకుంటే చదువుకుంటే గ్రహిస్తే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా రాసాడు దేవుడు వాళ్ళతో రాపిచ్చినడు ఎందుకంటే వాళ్ళంతా యూటిలైజ్ అయినారు దేవుల్లో వాళ్ళంతా వాడబడ్డారు సో మనం కూడా దేవుణ్ణిలో వాడబడుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ అవసరము ఇవన్నీ గుణగణం మనకు కావాల్సిందే ఈ గుణగణలు మనలో ఉండాలంటే మనకి ఏంటంటే సర్వశక్తిని యొక్క ఊపిరి మనలో ఉండాలా దేవుని యొక్క ఊపిరి ఉంది ఊపిరి ఉంది జీవిస్తున్నాం కదా అని అనుకుంటే కాదు ఆ ఊపిరి వేరే ఈ ఊపిరి వేరే ఆ ఊపిరి ఏమో నార్మల్ గా మనం బ్రతకడానికి శరీరకరంగా మనము ఇంట్లో పనులు ఆ వాటి ఆ ఊపిరి వేరే కానీ ఈ ఊపిరి ఆయన జీవం ఇచ్చిన ఊపిరిది దేవుని ఊపిరి వారికి వివేచన కలగజీవును అంటే దేవుని యొక్క పరిశుద్ధత్వం మీలో ఉంటేనే వివేచన అప్పుడు మీలో భయభక్తి అనేది ఉంటది మనలో భయభక్తి అనేది స్టార్ట్ అవుతుంది దేవుడు చూసిన భయం దేవుడు చూసిన దాన్ని పరిగెత్తుతుంటాం స్వాత ప్రకటన చేయడానికి ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఉత్తర చేతులతో ఎట్లుండగలుగుతాము ఆయన ఎదుట నిలవబడాలంటే శక్తి మనకు రావాలి అంటే మనం ఎంత భయభక్తి కలిగి జీవితము ఆయనలో ఆ ఉండాలి మనం కదా ఇవన్నీ ఉత్తరాన్ని రాలే ఆయనే ఈ వాక్యము ఎంత జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి ఈ వర్డ్సస్ అన్ని రాపిస్తుండే దేవుడు కదా అప్పుడప్పుడుగా దేవుని యొక్క వాక్య ధ్యానిస్తుంటే ఆ వర్సెస్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చూపిస్తా ఉంటాడు ఏ ప్రవక్త ఎట్లా నడుచున్నాడు ఏ అప్పులు ఎట్లా ఇవన్నీ కేవలం దేవుని యొక్క పరిశుద్ధత్వం వాళ్ళు ధరించుకున్నారు కాబట్టి దేవుని ఎంతో కలిగే జీవితం వారిలో ఉంది కాబట్టి అవన్నీ పనులు చేయగలిగారు ఎందుకంటే ఆత్మీయంగా జీవించినారు కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని వాళ్ళు ధృవీకరించుకున్నారు ఎవ్రీథింగ్ దర్ సాప్రప్రైజ్ ఎవ్రీథింగ్ ఈ లోకంలో వదలుసుకొని వాళ్ళంతా ఈ లోకం మాకు వద్దు ఏదైనా మాకు అవసరం లేదు ఈ లోకంలా మాకు కావాల్సింది పర్లోక రాజ్యం కదా ఆ టైంలో ఏసు ప్రభు పుడుతున్నా ఎదురు చూసినారు ఏసు వచ్చేసి పుట్టేసింది అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ కమింగ్ ఇప్పుడు సెకండ్ కమింగ్ దేవుని దేవుని సెకండ్ కమింగ్ అనేది రాబోతుంది కదా ఈజల్ కమింగ్ అని ఈ లోకం రెండో రాకడా అని ఎవ్రీబడి అంటారు కదా కదా అందుకే దేవుని యొక్క రాక్కడే వస్తుంది కాబట్టి ఇవన్నీ సూచనల ప్రకారంగా ప్రతి వాక్యాలు ప్రతి వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మనకు దేవుడి ఏంటంటే ఆయన భయభక్తి కలిగి జీవితం మనకి ఉండాలని ప్రార్థన చేసుకోవాలా కదా ఈ భయభక్తి జీవితం మనకు ఉండాలా జ్ఞానం మనకు ఇవన్నీ రావాలంటే భయభక్తి జీవితం కలిగిన వారిలోనే ఇవి నిలబడతాయి అని వాక్యం చదివిస్తుంది కదా తెలివి ఏవో భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును మరి ఇది భయభక్తులు వారి మీదనే ఉంటాయి అని దేవుడు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు సో మనం దేవుని అందు భయభక్తి కలిగి జీవిద్దాము ఆయనని అనుసరించి మనం నడుచుకుందాము కదా ఎంత వరకు మన జీవితము ఉందో అంత ఆయనలో ఉండేలాగా చూసుకోవాలి అదే చివ డేసెస్ దుష్టుడు ఎక్కడ దగ్గర మనం గాలం ఉంటాడు పడుకుపోతూ ఉంటుంటాం కానీ ఇంకా మన స్ట్రాంగ్ గా తయారు కావాలి ఆయన ఆరాధించాలి అన్ని చేయాలంటే ఉత్తగానే కాదు వివేచన అనేది మనకు ఉండాల వివేచన కదా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేస్తా నార్మల్ గా స్నేక్ వస్తుంది అంత దూరం నుంచి స్నేక్ వస్తుందంటే ఒక మనిషి ఇక్కడి నుంచి పోతున్నాడంటే స్నేక్ ముందే తెలిసిపోతుంది ఎందుకంటే అది దానికి బాగా వివేచ వివేచిస్తాయి కాబట్టి కదా మనం ఈడు అడిగేసినామంటే దానికి తెలిసిపోతుంది ఎందుకంటే అది రెపిటైల్ కాబట్టి అది స్నేక్ పాకుతుంది కాబట్టి భూమి పైన మనం అడిగేసినప్పుడు దానికి అర్థమైపోతుంది వైబ్రేషన్ ప్రకారంగా దానికి తెలిసిపోతుంది స్నేహికి కదా తెలిసిపోతుంది కాబట్టి అది ఎట్లా తెలుసుకుంటుందో దేవుని బిడ్డలు పడేయడానికి ముందు ముందు తెలుసుకుంటుంది మరి మనం ఎట్లా ఉండాలా చురుకుగా ఉండాలా యథార్థతగా ఉండాలా అంటే మనం ముందే అది అక్కడి గురించి వస్తుందనే మూమెంట్ లోపలనే మనం ప్రార్థన కూర్చోవాలి కదా మనం ఒక అడిగేస్తున్నాం అంటే దానికి తెలిసిపోతుంది దాని బాడీకి వైబ్రేషన్ కొడుతుంది స్నేక్ కి తెలిసిపోతుంది వీళ్ళు ప్రార్థనకి పోతున్నారని దానికి తెలిసిపోతుంది కానీ దాని తెల్వ ముందుకే మనం పోయి ప్రార్థన కూర్చోవాలా అది వివేచన దేవుని యొక్క జ్ఞానం కలిగి కదా మనం వన్ స్టెప్ పాపడుగుండాలా ఒక స్టెప్ మనం ముందుకు ఉండాల అది స్నేక్ ఆ సర్పము ఎట్లా తప్పించుకుంటదో ప్రతి విషయంలో అట్లా మా అన్నం కూడా తప్పించుకోవాలి ప్రతి విషయంలో దేవుడు మనకు తప్పించే దేవుడు కదా మనకు దేవుడు ముందే బలిపరుస్తున్నాడు మీ ఇంట్లోది జరగబోతుంది మీ ఇంట్లో ఇది దర్శన ద్వారా కళల ద్వారా అని ఈ రోజు నీకు కలబడ్డ దేవు సమస్య కుటుంబంలో వస్తుంది నా పిల్లల విషయంలో నా భర్త విషయంలో మా అమ్మ సిస్టర్స్ వాళ్ళ విషయం ఇట్లా దేవుడు మనకు చూపిస్తాడు మన కుటుంబం చూపించినప్పుడు ఈ రోజుని దేవ దేవుడికి ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన కూర్చోవాల్సిందే ఏ పోతే శోధన కాల కొట్టే ప్రభాన్ని ఒక రోజు ప్రార్థన చేస్తే కాదు కదా ఆ శోధనంత వరకు మనం ప్రాధాన్యం చేయాలి అంటే అంత చురుకుగా ఉండాలా అని చెప్తున్నాను నేను దుస్తుడు ఏ విధంగానైనా రావచ్చు మన కుటుంబం పరంగా కదా ఈ మధ్య అంత కుటుంబం మీద దుస్తుడు ఆవరిస్తున్నాడు కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాల చాలా శోధన పెడుతుంది ప్రతి కుటుంబంలో ఇవే ఎక్కడ చూసినా కాబట్టి ఇక మీదటి నుంచి దృష్టికి మనం ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా పోవాలా ఆయన ప్రాధాన్యత ఉండాల వివేచన కలిగి నడుచుకోవాలా ఆయన ఊపిరి మనకి ఏమిస్తుంది వివేచనిస్తుంది కాబట్టి మనం ఆయనను ధరించుకోవాలా క్రీస్తుని దేవుని యొక్క ఆత్మచిత మనం నడిపింపడబడాలి ఎల్లప్పుడూ ఆయన నడిపింపబడతాను ఇవన్నీ గుణంగా మనకు అందుకే దేవుని అంతా భయభక్తి కలిగి జీవితం ఉండడానికి మనకు దేవుడు సహాయపడమని ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర దేవాయసు ప్రభ నీకు లెక్కలేని వందనాలు ప్రభ కృతజ్ఞత హజ పరిశుద్ర గబు సర్వశక్తివంతురా తర్వాత కారు నీకే వందనాలు దేవా ప్రభ ఇంత నడిపించినందుకు నీకు వందనాలు ప్రభ దేవా ప్రభా నిజమే ప్రభా మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా వెనుక పడిపోవడానికి వీలెదు ప్రభా మేము అన్నింటిలో ముందుకు వెళ్ళాలా ప్రభ నేను ఎక్కడ పడిపోదుతండి విశ్వాసంలో మేము అసలే పడిపోకుండా సహాయపడండి ప్రభ అంచులంచెలో మేము విశ్వాసంలో ఎదిగింపబడాలి ప్రభా దేవా మా వల్ల అయితే ప్రభా నీ కృప కనికరం మా పట్ల కుమరించమని ప్రార్థం వాటి మీద విజయం పొందడానికి ప్రభా నీ యొక్క శక్తిని మాకు ఇవ్వండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాపంచత మాకు నడిపింప దాయించండి దేవా మేము అగ్నించి మేము తయారు కావాలి ప్రభా మమ్మల్ని ఆ విధంగా నడిపించుకోండి ప్రార్థిష్టం తండ్రి దేవ ప్రభా మరి ఆ కాలంలో ప్రభా ప్రవక్తలే కానీ ప్రభా వీళ్ళంతా ప్రభా నీ స్వాత ప్రకటన చేసిన వాళ్ళే ప్రభా వాళ్ళు ప్రభా నీ అందు ఎట్లా భయభక్తి కలిగిన జీవితం వరకు ఇచ్చినామో ప్రభా అట్లా మేము కూడా ప్రభా భయభక్తి కలిగి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థనం నా తండ్రి దేవాయత్స ప్రభా మేము భయభక్తి కలిగి ఉంటేనే నీ యొక్క గుణగలం మాలో వస్తాయని మేము నమ్ముతున్నాం ప్రభ మేము విశ్వసిస్తాం నా తండి కాబట్టి ప్రభా నువ్వు చూసినామని భయం మాకు ఉండాల తండీ మేము భయభక్తి కలిగి జీవితం మాకుండాల మాకు అనుగ్రహించమని ప్రార్థ్యం నా తండ్రి నీకే స్తోత్రం నీకేమనాలండి దేవాయత్స ప్రభా లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి కానీ ఏజు వాటన్నిటిలో నుంచి కూడా ప్రభా మా అందరినీ తప్పించిన ప్రభా నీ బిడ్డలమై ఉన్నందుకు ప్రభా మీరు మమ్మల్ని తప్పించున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందన దేవాన్ని వచ్చిన రక్షణ ప్రభా చివరి వరకు ప్రభా మేము కాపాడుకునేలాగా సాయపడమని అది మేము మంచుల నుంచిగా విశ్వాసంలో మేము ఎదిగింపబడాల ఆత్మీయంగా మేము ఈ లోకాన్ని మేము ధృవీకరించుకోవాలి ప్రభా ఈ లోకము పాపపూర్వకమైనది తండ్రి కాబట్టి ప్రభా ఈ లోకం వైపు మేము చూడదు ఈ లోకంలో మేము పడిపోద్దు మకు మంచి మనసును అనుగ్రహించండి ప్రభా దేవయసు ప్రభా ప్యూరిటీ హార్ట్ మాకు అనుగ్రహించమని ప్రార్థన దేవ మేము ఎక్కడ పడిపోకుండా ప్రభా మాకు మంచి మనసుని ఇవ్వండి తండ్రి దేవయసు ప్రభా క్రీస్తలో మేము నడుచుకునేలాగా సాయపడండి ప్రభా ఏశాన్ని యొక్క గుణగణం మాకు అనుగ్రహించండి క్రీస్తు పొలి మేము నడుచుకునేలాగా సాయపడండి ప్రభా దేవన్ని స్వరూపంలో మమ్మల్ని తయారు చేసినాం కానీ క్రీస్త గుణగా మాకు కూడా రావాలా ప్రభా నీ పొలికలో మేము నడుచుకునేలాగా మాకు సాయం చేయండి ప్రభా దేవాయసభ మాకు భయభక్తి కలిగి జీవితం మాకు అనుగ్రహించమని ప్రాదర్శనండి నీకే స్తోత్రం నీకేమండి దేవాయచ ప్రభా ప్రతి బిడ్డను కాపాడేను ప్రతి బిడ్డను రక్షించిన ప్రభా కబడ్డీ ప్రభా మేము కూడా ప్రభా నీ సేవ మేము మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు అంటే ప్రభా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రభా కబడ్డి ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి ప్రణాళికలో ప్రభా మేము చివరి వరకు నిలబడాలా దేవాయస్రభ అంతవరకు మేము సహించాలా శక్తి కంగించిన ప్రయాణం ఉందన్నో ప్రభా మరి వాటి అన్నింటిలో కూడా ప్రభా మేము ఎలా తాకాలా అన్నింటిలో మేము భరించాలా ప్రభా దేవాన్ని కొలుత వేస్తే మేము పర్ఫెక్ట్ గా ఉండేలాగా సాయపడండి ప్రభా దేవా ప్రభా నువ్వు మటకు పొగకుండా మా మద్ద వేసినప్పుడు ప్రభా మేము ఈక్వల్ గా ఉండాలి ప్రభా అన్నిట్లో కరెక్ట్ గా ఉండేటట్టు సాయం చేయండి ప్రభా అది మా వల్ల అయితలేదు ప్రభా ఎంత ప్రయత్నించినా మా వల్ల అవుతలేదు ప్రభా కాబట్టి ప్రభా నీ సాయం చేత మాకు నడిపింపు దాయించండి నీ పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దాయించండి దేవాయత్స ప్రభా నీ యొక్క ఆత్మ మాకు వివేచన ఇస్తుంది అని మేము జాగ్రత్త పడడానికి ప్రభా మాకు సాయం చేయని ప్రభా దేవాయిచ ప్రభా నీ యొక్క మఠపగుని మా మద్దతు వేసినప్పుడు ప్రభావ మేము ఎక్కడ చూసినాం కానీ ప్రభా సరిగ్గా లేము ప్రభా కాబట్టి ప్రభావ మేము సరిగ్గా కావాలంటే ప్రభా ఆత్మజీత మాకు నడిపి కావాలండి నీ ఆత్మ మాలో ఉంటేనే ప్రభా సరి మార్గంలోకి నడిపించే దేవుడో ప్రభా నీ మంచితనం నీ లోకంలో వదిలేసిన ప్రభా దో బోధలు బోధించిన తండ్రి నీ స్వాత ఎంత ప్రకటన చేసిన ప్రభా కాబట్టి ప్రభా అవన్నీ మేము ధరించుకున్న అన్నీ మేము తెలుసుకోవాలంటే ప్రభా నీ కలకడ కూర్చొని మేము నేర్చుకోవడం ప్రభా మాకు నేర్పించుకోమని ప్రార్థిస్తున్నా తండీ దేవాయత్స ప్రభా యొక్క ఆత్మచిత మాకు నడిపింపు ఇవ్వండి తండ్రి దేవా మేము నువ్వు ఇచ్చిన రక్షణ మేము పోగొట్టుకోకుండా ప్రభ చివరి వరకు మేము కాపాడుకునేలాగా సాహంశంది ప్రభువా దేవాయత్స ప్రభ ఇవన్నీ మేము సహించాలా భరించాలంటే ప్రభా నీ యొక్క కృప కనికర మాకు ఇవ్వండి మా వల్ల అవుతలేదు ప్రభ దివాసే మాకు ఇంకా నిశక్తిని ఇవ్వండి ఇంకా నీ కృపని అనుగ్రహించింది ప్రభా మాకు సాహంక్షమని ప్రార్థిష్టండి ప్రతి బిడ్డకి కావాల్సిన అవసరం అన్నింటినీ తీర్చని ప్రభావ ప్రతి హృదయ వాంఛలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవాయితీ ప్రభావం ఇంకా ఎంతో మంది క్యాన్సర్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ద్వారా ప్రభా పెరల్స్ తోటి ప్రభావ లంగ్స్ డిజీజెస్ ప్రభావ కిడ్నీ డిజీజెస్ ప్రభావ రకరకాల క్యాన్సర్స్ ప్రభావ బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు ప్రభా దేవాయితీ ప్రభావ బ్లడ్ క్యాన్సర్ ఎక్కని ప్రభావ లంగ్స్ క్యాన్సర్ ఎక్కడి ప్రభా ఏ చుకూసిన నామంలో ఇవన్నీ కూడా ప్రభా క్యాన్సర్ అయిపోనుగా కామెంట్ ఏ చుకూసిన నామంలో తండ్రి రేపు ప్రతి బిడని కృపలో జ్ఞాత్మం చేసుకుంటారు తండ్రి ఆత్మలో ప్రభ ఎంత మంది చీకటిలో ఉన్నారో ప్రభా ఆత్మీయమైన జీవితంలో ప్రభా చీకటిని తొలగించి ప్రభా ఏ చుకూసిన ప్రభాని యొక్క వెలుగుచత నింపండి ప్రభా ప్రతి ఆత్మలో ప్రభా ఏ శానికే స్థోతం నీకే ఉన్న తండ్రి ప్రతి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగింపబడ్డ సాంచభ ప్రతి వాళ్ళ ఆత్మను వెలిగింపబడాలా ప్రభా ఏ శని యొక్క వెలుగుచత నింపని ప్రభా ఏ ప్రతి ఆత్మ నీవి చిందే ఊపిరి నీవే పోసిన ప్రభా కాబట్టి ప్రభా వాళ్ళకాలం క్లోజ్ అయ్యే అంత వరకు కూడా ప్రభా నీ అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క వెలుగులో వాళ్ళు ఉండాలా ప్రభా చివరికి ఆ ప్రాణం నీ వరకే చేరాలా ప్రభా కాబట్టి ప్రభ ప్రతి వారిని కృపలో జ్ఞాతకం చేసుకుంటండి అదే రీతిగా ప్రభా మారు ప్రభా బాబుని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాతకం చేసుకున్న ఆ బిడ ప్రభా నీ యొక్క పర్లోక రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకు వందనాలుతండి దేవాయచ ప్రభ తన తల్లిదండ్రులు కూడా ప్రభా క్షమాపణ అడిగినారు ఆ యొక్క కుటుంబం పట్లను కన్నికరించిన ప్రభా నీకు వందనాలుతండి దేవాయస ప్రభా మార్లోజ్ బాబు ప్రభా చిన్నవాడే కాబట్టి ప్రభా వన్ ఇయర్ బాబే కాబట్టి ప్రభా ఈ లోకంలో ఆ బాబుకి ప్రాణం ఇచ్చినప్పుడు ప్రభా తను ఎరిగినప్పటి నుంచి ప్రభా తను కష్టాన్ని ప్రభా భరించిన ప్రభా దేవా ఆ యొక్క శిక్ష తను నీ పరలోక రాజ్యాంగం చేరండి మేము విశ్వసి మేము నమ్ముతున్నప్పుభా దేవాయ ప్రభ ఉత్తమైన బాబుని దగ్గరికి రాలిన ప్రభా శిక్ష అనుభవించి దగ్గరికి వచ్చినట్టు ఆ బాబుని పరలోక రాజ్యానికి చేర్చుకున్నందుకు నీకు వందనాలు తండ్రి నీకే కృతజ్ఞత అస్తు దృష్టిపోత హ రజా ప్రతి బిడని కృపలో జ్ఞాపకం చేసుకుంటూ యొక్క కుటుంబానికి శాంతి సమాధానం ఐక్యత దయచేసి మరి వరకి చక్కటి బాబును అనుగ్రహించమని ప్రార్థిష్టం నండి దేవ నీవి ఆత్మకారం జరిగించి ప్రతి వారిని సర్వసత్యంలోకి నడిపించుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిష్టం తండ్రి ఓమెన్ పరిశుద్ధరావు ఆశీర్వాదండి మన ప్రభు అనేసి క్రిస్త కురం ఫేమస్ అందరికీ రకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం చూడండి ఆమె అందరికీ ప్రైజ్లాడు